హే కవి కవీనాపమివస్త జేష్టరాజన్ బ్రహ్మణే ప్రసాద్రీమహాగణాధిపతయ సదాశివసరంభా శాచార్యమస్మా వనిదే యుద్ధ పరంపరా మమాను రా ణశుష్ ప్రమతో బలమింద్రియాణ సర్వాణి సర్వ బ్రహ్మోపనిషదన్ బ్రహ్మ నిరాకర మా బ్రహ్మ నిరాకరోత్ నిరాకరమస్ నిరాకరణంస్మని నిరపేయ ఉపనిషత్సర్మాస్ మి సంతు శాంతి శాంతి శాంతి స థా నాహ్యేత సయ ఎోోమాతదాత్మ్యమిదం తం స ఆత్మా సత్వమసి శ్వేతకేతో తద్ధాస్య విజ్ఞావితి సద్విజ్ఞావి సహ ఆత్మానం కార్యకరణయభ్య ప్రవిభక్తం సద్రూపం అక్కడ ప్రతిబింబ రూపేణ దగ్గర ఫుల్ స్టాప్ ఉండాలి గీతా పుస్తకంలో ప్రతిబింబ రూపేణ ఇక్కడ ఫుల్ స్టాప్ పులి స్టాప్ ఉంటే గీతా పిల్స్ వస్తుంది అంటే మీకు క్లీన్ గా ఉంటుంది ఉరికలు అయితే ఏదో గొలుసు కట్టులాగా అలాగే వాక్యాలను కట్టకట్టేసి పెట్టేస్తే కొత్త వాళ్ళకి ఇబ్బంది అవుతుంది సిద్ధం ఉప నాగడ్ గారు అయితే సహాత్మానం న విజజ్ఞ అని ఉంది నవిజ్ఞం అని ఆఖరిని వాక్యమో చిగురు ఉంటుంది నేను సహా ఆత్మానం న విజజ్ఞం అనగానే ఏది పక్కనే ఉన్నదాన్ని చదవకుండా ఇంకేదో చదువుతున్నారని ఒక్కోకూడదు మీరు ఆ వెంటీ కనెక్ట్ చేసుకోవాలి గర్భ దగ్గరికి తీసుకెళ్ళి తనకు చేయాలి కర్త కర్మ క్రియ సహా ఆత్మానం విద్య జ్ఞా అంటే శ్వేతకేతువు ఆత్మను అంటే తననే ఆత్మనంటే తననే మేనమా కొడుకు మేనత్ కొడుకు ఏంటో తానే తననే తాను నా విద్యవు తెలుసు కొనలేదు ఇది విదూరం మనిషికి తానెవడో తెలియదు తానెవడో తెలుసుకోకుండా తాను ఎవడో తన విషయంలో భ్రమపడి ఈ ప్రపంచాలంతా నేను తెలుసుకుంటాను అని అనుకుంటాను ఇంకా గెలిచే రక్షగలవమని సాంతితో ఒకటి తానెవడో తెలుసుకున్న తర్వాత జగత్తుని తెలిసిన వాళ్ళు కాదే ముందు జగత్తుని తెలుసుకుంటానంటాడు తనెవడో తెలుసుకోడు జగత్తుతో తాగడం దేవుణ్ణి తెలుసుకుంటానంటాడు తాను ఎవడో తెలుసుకోకుండా అలాగే సహా ఆత్మానం నవియజ్ఞం కానీ ఇప్పుడు తెలుసుకున్నాడు ఇప్పుడు తెలుసుకుంటే ఎప్పుడు తెలుసుకోలేదు పితు శ్రవణాత్క్ ఇతుహు అంటే తండ్రి నుండి పంచమే తండ్రి నుండి వినటానికి ముందు ఆత్మస్వరూ తన స్వరూపాన్ని తాను తెలుసుకోలేదు ఏమిటి తన స్వరూపము ఇతను ఏమనుకుంటున్నాడు కార్యకరణములే తన స్వరూపము అని అనుకుంటాను మనిషి ఏమనుకుంటాడంటే దేహము ఇంద్రియములు ఇది నా స్వరూపము అని అనుకుంటారు అంతే అతనే ధర్మాలన్నీ నా ధర్మాలు దేహం ఇప్పుడు దేహానికి అనారోగ్యం చేసిందనుకోండి నాతో అనారోగ్యం చేసింది అనుకుంటాడు చూడండి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇప్పుడు గుర్రానికి గుర్రానికి కాలు గడ్డి తగిందనుకోండి ఆ రైతు ఏం చేస్తాడు కాలు కట్టు కడతాడు దానికి చక్కటి పనిచర్య చేస్తాడు మందు వేయిస్తాడు చేస్తాడు అంతేగాని తాను కూర్చొని బెల్లబెట్టుకోడు మనం మనం ఏం చేయాలి దేహము మనిషికి మధ్య ఉండే సంబంధం ఏమిటంటే గుర్రపురవుతికి గుర్రాలకి ఉండే సంబంధం ఆ సంబంధం ఉన్నప్పుడు ఏమవుతుంది దేహానికి అనారోగ్యం చేసినప్పుడు మనం దాన్ని ఉపేక్ష చేయం ఉపేక్ష చేయకూడదు కూడా దాన్ని ఏం చేస్తామంటే గుర్రానికి అనారోగ్యం చేస్తే ఏం చేస్తాం ఏదో మందు ఏదో చేయిస్తారు అలాగే దేహానికి అనారోగ్యం చేసినప్పుడు దాన్ని దానికి మందు వేస్తారు దాని గురించి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటాం ఎంత ఫ్రీడమ్ ఉందో ఆలోచించండి ఆ ఫ్రీడమ్ అది అది అనుభవైత గణ్యం చెప్పే అర్థమే ఈ ఫ్రీడమ్ కాదు మనకు ఆ ఫ్రీడమ్ లేదు ఎందుకు లేదంటే దేహమే నేను అని అనుకోగలిగి లేదు దేహమున ఎడవ సాక్షిభావంతో ఉన్నలో అయితే అంతా ఫ్రీడమే పడితే రోగం కొంతమంది అనుకుంటారు మహాత్మునికి రోగం దాని ఎందుకు రోగం వస్తుంది దేహానికి దేహం కదా మహాత్ముడు దేహం కాదు కదా దృష్టిలో మహాత్ముడు దేహం అని విడిచిస్తుంది లోకం అలాగే ఉంటుంది సో దేహానికి రోగం వచ్చినప్పుడు మహాత్ముడు ఏం చేస్తాడంటే దేహానికి రోగం వచ్చింది అని గమనిస్తాడు ఇప్పుడు దీనికి ఏదైనా చెయ్యాలా అని ఆలోచిస్తాడు ఆది చేసేది ఏట్లా అదే తగ్గుతుంది వైరల్ ఫీవర్ ఉందనుకోండి ఏమిటి చేసేది ముసుగు పెట్టుకోడుకుంటే మూడు రోజులు అద్దె తగ్గుతుంది ఇప్పుడు కోల్డ్ వచ్చింది అనుకోండి ఏమిటి చేసేది కోల్డ్ చేసేది ఏమీ లేదు ట్రీటెడ్ కోల్డ్ అన్ట్రీటెడ్ కోల్డ్ అని మీరు విన్నారు సముతా కాబట్టి కొన్నింటికి చేసేది ఏమి ఉండదు ఉడితే మన మనకున్న ఆ ఇమోషనల్ ఇన్సెక్యూరిటీ కోసం మందులు వేస్తారు సో వైరల్ ఫీవర్ వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఐడెంటికల్స్ దీని చేసి ఇది ఏమీ లేదని కాబట్టి విటమిన్ ట్యాబ్లెట్లు రాసిస్తాం అవి వేసుకుంటే ఏదో మనకు సంతృప్తి లేకపోతే ఏదో సమ్ రిలేటెడ్ సింగ్స్ ఏమో చేస్తారు యాంటీవైరల్ అనేవో ఉంటాయి అవి అదంతా అర్జెంట్ కాదు నిజానికి అయినా కూడా అదే రాసిస్తారు మనకు ఉండే ఆదుర్ద కారణంగా రాసిస్తారు సపోజ్ ఇంకా ఆదుర్ద లేదనుకోండి ఓకే బాడీ కోఆపరేట్ చేయట్లేదు లెట్ మీ టేక్ రెస్ట్ అని రెస్ట్ తీసుకుంటే అదే కానీ మనకు ఆదుర్ద బాడీ కోఆపరేట్ చేయి ఆదుర్దాకి మూల కారణం ఏమిటంటే ఈ దేహమే నేను అని అనుకోవడం మూల కారణం రాగద్వేషాలు ఎలా మూల కారణం అవుతుందంటే ఇప్పుడు జ్వరం వచ్చిందనుకోండి జ్వరం వస్తే ఎన్ని పనులు ఆగిపోతాయి ప్రతివాడు కూడా మల్టీ టాస్క్ మాస్టర్ కదా ఎన్ని పనులు ఆగిపోతాయి ఏ పని ఇవన్నీ ఆగిపోతున్నాయి దాంతో మనం సాధించాల్సినటువంటి గణ్యాలన్నీ కూడా మనం చేరుకోలేకపోతున్నాము మన సాధించలేకపోతున్నాము అనే టెన్షన్ లో పడిపోతాయి కానీ ముందుకు రాబోతుంది నైష్కర్మ్య సిద్ది అయిన పేరు విన్నారు కదా ఎవరో నన్ను అడిగారు కూడా నైష్కర్మ్య సిద్ధి పుస్తకం పాఠం చెప్పండి నైష్కర్మీ సిద్ధి ఏంటంటే ఆత్మ ఎందుకు ఏ క్రియా లేదు అని తెలుసుకోవడం నేను నమస్కరించే సిద్ధం కాబట్టి నేను ఇది చేయాలి అది చేయాలి అని కంగారు పడిపోతే దాన్ని నమస్కరించే సిద్ధం రేజీ లేదు ఎందువల్ల జగత్తన్నది పరమేశ్వరుడు సృష్టించడం అది పర్ఫెక్ట్గానే ఉంది దాన్ని మనం ఏదో చేయాల్సిన అవసరం ఏమీ లేదు దాని ముందు ఇప్పుడు డ్రీమ్లో ఉన్నారు మీరు డ్రీమ్ లో పరిస్థితులు అనుకూలంగా లేవు ఏం చేయాలి మీరు చేయాల్సింది ఏంటి ఆ పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవాలా లేదా అబ్బే ఇది డ్రీమ్ అండి అని తెలుసుకోవాలా అబ్బే చేయాలి సో డ్రీమ్ లోయాల్సింది యూ షుడ్ నో ద్రీమ్స్ ఇట్ బిజునా ఇంత ఎందుకు అంటే అసలు దాన్ని నైస్కర్మిక సిద్ధి అంట డ్రీమ్ కి సంబంధించి మనందరం నైస్కర్మిక సిద్ది పొందిన వాళ్ళు ఇంక నీకుదా నిన్న రాత్రి డ్రీమ్ వచ్చింది ఆ డ్రీమ్ లో కాలు విరిగిపోయింది లేకపోతే ఏదో మీరు ఎవరికో ఎవరి దగ్గర లోన్ తీసుకున్నారు పోలె లోన్ తీసుకున్నారు మొన్న పొద్దున్న లేవు కానీ మీరు నైస్కర్మీయ సిద్దికి వచ్చేస్తారు వచ్చేసి వారికి తీసుకుంటే అడ్డు లేరు ఎందుకంటే నైస్కర్మీయ సిద్ది నైష్కర్మ్యం ఆత్మకి ఆ డ్రీమ్ లో స్త్రీలతోటి వేటితోటి సంబంధం లేదు ఇది నైష్కర్మీ సిద్ది డ్రీం విషయంలో జాగ్రత్త కూడా అంతే అది తెలుసుకుంటే అదే నైష్కర్మీ అది రాబోతుంది కానీ మనకి నైష్కర్మ్యం మనం ఎరగడం మనం ఇది పని చేయకపోతే ప్రమా ప్రపంచానికి ప్రమాదం జగత్తుకు ప్రమాదం కుటుంబానికి ప్రమాదం నాకు ప్రమాదం హాని ఆపద కాబట్టి ఇవన్నీ చేయాలి చేయాలంటేనేమో జ్వరం వచ్చి దేహమేమో కోఆపరేట్ చేయట్లేదు ఇది దిస్ ఈజ్ ది సోర్స్ ఆఫ్ అవర్ సఫరింగ్ అండ్ ఫియర్ అండ్ ఇన్సెక్యూరిటీ ఇది సోర్స్ సో దేహాభిమానమే ఎంత హానికారకమో మీరు సో అతను కూడా అలాగే ఉండేవాడు కార్య కరణ కరణములు కరణములు అంటే ఇంద్రియములు ఇంద్రియములకు ఏవో కొన్ని మార్పులు చేర్పులు వస్తూ ఉంటాయి కానీ మనం ఏం చేస్తామంటే ఇంద్రియములలో వచ్చేటువంటి మార్పులతో మమేకమై ఉంటాం ఇప్పుడు మోకాళ్ళు నొప్పులు వచ్చాయనుకోండి సో వట్ యూ హోట్ నేను రోజు స్టే అయిపోయిందని బెంగపెట్టుకోవడం కాదు చేయాల్సిందే సో మొకాళ్ళకి ఏదేదో అంటే అరిగిపోయి వస్తాయి ఇప్పుడు మనం అర్థం చేసుకుంటే ఓకే వీటి టైం అయిపోతుంది వీళ్ళు వర్న్అట్ అయిపోయాయి అని తెలుసుకోవాలి అంతకుముందు పరిగెత్తి వారు ఇప్పుడు పరిగెత్తడం మానేసి జాగింగ్ చేయాలి ఇంకా జాగింగ్ కూడా పనికి రాకుండా ఇంకా అరిగిపోతాయి అప్పుడు జాగింగ్ మానేసి బ్రిస్క్ వాకింగ్ చేయాలి ఇంకా దానికి కూడా పనికి రాకుండా అరిగిపోతాయి అప్పుడు స్లో వాకింగ్ చేయాలి చేసి మొత్తానికి అలా ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉండాలి కానీ వాటి గురించి బెండ పెట్టుకోకూడదు ఆదుర్ద పడకూడదు కాబట్టి ఇంద్రియముల వేడల నేను అనే అభిమానము ఉండరాదు కన్నీ ఎడలో నేను అనే అభిమానం ఉండకూడదు చెవికి అభిమానం ఉండకూడదు సో కార్యకరణేధ్య ప్రతిభక్తం ఆత్మానం ఇంద్రియములు దేహము మనస్సు మనస్సుకు సుఖ ఉంటాయి ఆ సుఖ దుఃఖాలు ప్రకటమైనప్పుడు నేను సుఖిని నేను దుఃఖిని అనే అజ్ఞానం ఉండరాదు మనస్సులో సుఖాకార వృత్తి ఉన్నది మనస్సులో దుఃఖాకార వృత్తి ఉన్నది అంటే అంతేగాని నేను సుఖిని కాదు నేను దుఃఖిని కాదు బస్ అనేటువంటి ఆ వివేకంతో ఉండాలి కానీ ఈ శ్వేతకేతువు అలా ఉండడం తెలియదు ఇప్పుడు తండ్రి వద్ద ఈ ఉపదేశం వినడానికి ముందు సో అయితే ఇప్పుడు నేను కార్యకరణముల కంటే విభక్తుడనై అంటే విలక్షణంగా నేను ఉన్నప్పుడు అయితే ఇవేమీ నా కాకపోతే అంటే దేహమును బట్టి వచ్చేది ఏది నా కాదు ఏది నా గోత్రం అంటే అగోత్రం ఆత్మ అగోత్రం కులం అంటే ఆత్మ అకూలం మీరు ముందుకల్ల విషయంలో వర్ణం అంటే ఆత్మ అవర్ణం దేహాన్ని బట్టి వచ్చేది ఏది ఆత్మ కాదు నేను కాదు రోగం ఆత్మ అరోగం అవ్రణం వ్రణం దేహానికి వ్రణం అంటే కురుపు వస్తుంది దేహానికి ఆత్మకే కాదు అవ్రణం ఈ విధంగా దేహమునకు సంబంధించినది ఏది నేను కాదు ఇంద్రియములకు సంబంధించినది ఏది నేను కాదు శుచివాడను నేను కాదు ఆ చూపు వెనకాల ఉండే చూపును నేను వినివాడను నేను కాదు ఆ వినికిడి వెనక్కాలు ఉండే జ్ఞానము వినికిడి అంటే జ్ఞానం అర్థం అది నేను సో ఈ విధంగా ఇది ఆయన తెలుసుకున్నాడు అయితే ఇవేమి నేను కాకపోతే నా స్వరూపం ఇవన్నీ నేను కాదు అంటే నెగిటివ్ రూపంగా తెలుసుకున్నాం పాజిటివ్ గా ఏదైనా చెప్పండి సద్రూపం నేను సద్రూపుడను ఎప్పుడైతే సద్రూపుడను అని మీరు తెలుసుకుంట తెలుసుకుంటారో సర్వము ఆ సత్తి విండే కూడా మీకు తెలుసుకుంటుంది ఎందుకంటే మీరు సద్రూపులుగా ఉన్నారు ఆ సద్రూపమునందు ఒక ఆ స్పందన వచ్చి అహలక్ష్మి అయాం బయటకు వచ్చింది ప్రకటమైంది బయటకు వచ్చిందంటే సత్తుని విడిపెట్టి బయటకు ప్రకటమైంది కాంతి పుంజిన నందు ఒక బొమ్మ ప్రకటమైనట్టుగా ఆ సద్రూపము ఆ సచ్చిత్ నందు అహమస్మి ప్రకటమైంది అహం ప్రకటమైంది అహం అంటే అహమస్మి అర్థం ఇది ఆ హైలైట్ చేయడం కోసం అహమస్మి అంటాం అహం అంటే అహమస్మి అర్థం అహం అంటే అహం జానామే అహం అంటే అహమస్మి జానామి అనర్థం నేను అంటే అర్థం ఏంటండి నేను ఉన్నాను నేను తెలుస్తున్నాను తెలుసుకుంటున్నాను తెలివితున్నాను అనర్థం నేను తెలియకుండా నేనేమింటుందా ఉండకుండా నేనేమి ఉంటుందా కాబట్టి నేను అంటే నేను ఉన్నాను నేను తెలియదుతున్నాను అనర్థం సో ఆ నేను ప్రకటన అవుతుంది సత్యత్తు ఆ నేను ప్రకటమై ఆ నేను ఇంక ఇప్పుడు రెవల్యూషన్ ప్రారంభిస్తుంది తిరగడం పెన్సిల్ మునుకు మునుకొని ఏదో టంటారు పెన్సిల్ టిప్ పెన్సిల్ టిప్ ఉంటుంది చిత్రకారుడు ఆ పెన్సిల్ టిప్ ని అలా మూవ్ చేస్తూ ఉంటాడు మూవ్ చేస్తూ ఉంటే ఏమవుతుంది జగత్ ప్రకటమవుతుంది అదేవిధంగా ఆ నేను అనే మూవ్మెంట్ ఆ కాన్షియస్నెస్ లో స్మాల్ స్పెక్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇట్స్ ఫాస్ట్ మూవింగ్ నేను నేను మూవ్ అవుతుంది నేను మూవ్ అయితే నేను దేహము మూవ్ అవుతోంది నేను నేను ఫలానా నేను ఇది నేనది ఇంకా వీళ్ళందరూ నా వాళ్ళు ఇది నాకిష్టం ఇది నా కాదు ఇది మా ఊరు ఇది మా ఊరు కాదు అని నేను చేసి నేను ఎవరింగారం ఈ పార్టీ బాగుంది పార్టీ బాగోలేదు ఎందువల్ల ఆ నేను సంబంధం ఉండడం వల్ల ఆ నేను ఇంకొక నేను అనుకోండి వీళ్ళు బాగులేని వాళ్ళు బాగుందంటారు కాబట్టి ఈ నేను యొక్క మూమెంట్ లోనే ఈ మొత్తం జగత్తంతా ప్రకటన అవుతుంది ఇప్పుడు ఈ జగత్తంతా ఎక్కడుందంటారు నేను అసచ్చితీయం ఉంది కాబట్టి జగత్తు మీద మీ మీదకి జగత్తు వచ్చి పడిందని మీరు అనుకోద్దు జగత్తును నేను క్రియేట్ చేస్తున్నా యూ ప్రాజెక్ట్ ఎ వరల్డ్ ఎ వరల్డ్ ఈజ్ నాట్ ప్రాజెక్టెడ్ ఆన్ టు యూ యూ ప్రాజెక్ట్ ఎ వరల్డ్ ఇప్పుడు డ్రీమ్ ఉందండి డ్రీమ్ గురించి ఏమిటి చెప్పండి డ్రీమ్ లో ఉండే జగత్తు ఒక జగత్తు కదా ఆ జగత్తు మీరు ప్రాజెక్ట్ చేశారా ప్రాజెక్ట్ చేయడం అంటే నాకంత భిన్నంగా ఉన్నట్టుగా చూడడం దాన్ని ప్రాజెక్ట్ చేయడం ఐ లిక్ అసెస్ ఇట్ ఇస్ డిఫరెన్స్ ఫ్రమీ దాన్ని ప్రాజెక్ట్ చేయడం కాబట్టి ఇప్పుడు ఆ డ్రీమును నేను ప్రాజెక్ట్ చేశానా లేక డ్రీమును నా మీద ఎవరైనా పెట్టిపోయాడా వచ్చి ఎవరూ పెట్టలేదు నేనే ప్రాజెక్ట్ చేశాను అంటే కాబట్టి దేని డ్రీమును క్రియేట్ చేసాడు అని ఇంకొక మహాత్ముడు ఉంటాడు నేను దేవుని క్రియేట్ చేసి ఆ దేవుని మీ డ్రీమ్ని క్రియేట్ చేసేయడం కూడా బాధ మ్యాన్ హిస్ మేడ్ ఇన్ ఇమేజ్ ఆఫ్ గాడ్ అంటారు ఫస్ట్ హీ మేడ్స్ దేస్ హిమ్ తర్వాత ఆత్మ అంటే నీ దేవుడు ఆత్మలో అంటారు అంటారు మైండ్ వేదాంతం ఇది దిస్ ఇస్ నాట్ థియాలజీ ఆత్మ అంటున్నాను నేను ఇందూ అంటారు లేదు నేను ఈగోని ఆత్మకు సమర్పించాను ఇప్పుడు నేను దేవుని తీసుకొచ్చి ఈగోకి సబ్సర్వ్ చేసి ఇట్లా చేశానంటే యూ విషన్ యూ కన్ ఫైట్ విత్నెస్ ఐఎమ్ నాట్ డూయింగ్ దాట్ సో కనుక సర్వాత్మానం సర్వాత్మానం చెప్తున్నాను నేను కాబట్టి సర్వము ఆత్మస్ సర్వము మీరే అయి ఉన్నారు ఇంక్లూడింగ్ ది గాడ్ హోమ్ యూ వర్షిడ్ సర్వము మీరే అయి ఉన్నారు మీరు తేమోపనిషత్ పాఠం ఉన్నారు కదండి అదేవో బ్రహ్మత్వం విద్ధి నేరం ఎదిదం ఉపాసతే కాబట్టి సర్వాత్మానం సర్వమో ఆత్మయం ఉన్నది ఇప్పుడు నేను రామభక్తుండండి ఇప్పుడు రాముడు ఎక్కడ ఉన్నాడు తను అహంలో ఉన్నాడు రాముడు అవునండి అహం సచ్యుత్లో ఉంది సపోజ్ రాముడు సచిత్తులో లేడనుకోండి సచిత్తులో లేదంటే అర్థం ఏంటి ఉన్నాడనే జ్ఞానం కూడా మనకు తెలియదు అనమాట సచిత్తులో పడలేదు అనుకోండి రాముడు నేను రాముడిని భక్తుడు అయ్యే అవకాశం ఉన్నదండి అది ముందు రాముడి గురించి తెలుసుకోవాలి మీరు చిన్నప్పుడు పుట్టుకొనే రామభక్తులుగా పుట్టారా లేదు కొద్ది రాముడి గురించి తెలుసుకున్నారు తెలుసుకుని ఈ రాముడు కొంత అనుగ్రహిస్తే మనకు ఉపకారం చేసి ఆయనకి కనుక కోపం ఇబ్బంది కలిగిస్తాడు అని కూడా తెలుసుకున్నారు తెలుసుకునే ఆ కామన ఆ ద్వేషము రాముడి వల్ల మనకు జరిగే ఉపకారాలు జరగాలి రాముడు మనకి మెసప్ చేయకూడదు దేన్ని కూడా కాబట్టి కామనా భయము దాన్ని బట్టి రామభక్తి వచ్చింది ఇదంతా కూడా చైతన్యంలో ప్రకాశించుతున్నదే కదా కాబట్టి మీరు ఆరాధించే రామునితో సహా సర్వము ఆత్మయం లేదల సర్వాత్మ అంచేతనే మనిషి రాముణ్ణి ఆరాధించాలి అంటే అట్ సేమ్ టైం ఆర్ ఆఫ్టర్ ఎ వైల్డ్ ఆ రాముని రాముడు ఎక్కడ ప్రకటమవుతున్నాడో ఆ చైతన్యాన్ని ఆరాధించాలి వర్షిప్ దట్ Consciousness, that is the God, కాన్షియస్నెస్ ది గా ఈ వర్షి పిల్ల అలా వర్షప్ దట్ ఈస్ తి ఓన్లీ గాడ్ కాబట్టి సర్వాత్మానం సద్రూపం విజజ్ఞ అది కూడా తెలుసుకున్నాడం విజజ్ఞం అని ఉంది కదా తెలుసుకున్నాడు విజజ్ఞావితి విజజ్ఞానం తర్వాత అఖేడా అంటే నవిజజ్ఞం ఇక శ్రవణాత్ నవియజ్ఞం వినడానికి ముందు ఈ సత్యాన్ని తెలుసుకోలేదు ఇప్పుడు తండ్రి చెప్పక తెలుసుకుంటాడన్నమా తెలుసుకోలేదు అని అని దాన్ని నేను అంటిసిపేట్ చేసిన తర్వాత తెలుసుకున్నాడన్న నేను అంటున్నాను మహర్షి గారు చూస్తున్నారు అదేదానీ ప్రతిబోధిత తత్వమసీతి దృష్టాంతై హేతు తితురస్ కిలా ఉత్తం సదేవాహమస్మీతి ఇప్పుడు తెలుసుకోలేదు తండ్రి బోధించడానికి ముందు ఈ సమాచారం అంతా తెలియదు అథ తరువాత అంటే తండ్రి బోధించాడు అంటే మళ్ళీ ఆ గురుకులం నుంచి వాపసు వచ్చాడు ఇదానీ అంటే ఇప్పుడు ఇప్పుడంటే కథలో భాగంగా పిత్ర ప్రతిబోధిత తండ్రి చేత బోధింపబడ్డాడు ఏమని తత్వమసి అని బోధించాడు తత్వమశి కాదని చాలా ముందు చెప్పాడు ఆ ముందు చెప్పిందంత తత్వమసిలో పర్యవసానం చెందుతూ ఉంటుంది ఎంత చెప్పినా తత్వమశీలో భాగంగానే చెప్పారు కాబట్టి ఒకటే వాక్యం ఏకవాక్యత బోధించింది ఒక్కటే మాట ఏమిటంటే తత్వమసి ఎన్ని దృష్టాంతాలు చెప్పినా దారి కోసమే దృష్టాంతములతో హేతువులతో హేతువులు చెప్పి దృష్టాంతములనేకం చెప్పి తత్వమసి అని బోధించారు ఆ తండ్రి యొక్క బోధ పితు అశ్చ పితు తే ఉత్తం ఈయన తన తన తండ్రి చెప్పినటువంటి ఆ బోధని విజ్ఞ విజ్ఞాతవాన్ తెలుసుకోలేను విద్యం అంటే లిఫ్ట్ సో తెలుసుకోలేను చక్కగా తెలుసుకోలేను ఎలా తెలుసుకుంటాడు సతే ఆ సత్య నాకు తెలిసింది అన్నట్టుగా తెలుసుకుంటాడా అలా తెలుసుకోను సదేవాహరస్మి నేను ఆ సద్రూపుడను మాత్రమే ఇది తెలుసుకోవటం చాలా తేలికండి చాలా తేలిక ఎందుకంటే మీరు ఒక్కింత మనస్సుని బహిర్ముఖంగా ఉన్న మనస్సును అంతర్ముఖం చేస్తే మీకు వెంటనే తెలిసిపోతూ ఉంటుంది అనుభవంగా తెలిసిపోతూ ఉంటుంది ఏమని అరే నేను సద్రూపుణ్ణిగా అని తెలిసిపోతాను అహమస్మి అని తెలిసిపోతాను అయాము తెలియని వాడు ఎవరైనా ఉన్నాడండి జగత్తులో అయాం తెలియని వాడు ఎవరైనా ఉన్నాడా ప్రతి వాడికి అయాం తెలుసు అహమస్మి అయాం తెలుసు కానీ వీళ్ళు మన ప్రారంభం ఏంటంటే అయాం పక్కన ఏదో చేర్చకూర్చున్నాం అయాం దేశ ఎందుకంటే అయాం దిస్ అయాం దట్టు ఎందుకు చేర్చే అయిపోయింది జంటమనిస్ ది క్రీచర్ ఆఫ్ హెరిగిటీ అండ్ సొసైటీ కుటుంబం కుటుంబం నుండి ఒక క్రియేట్ చేసి అది బట్టు నిరేగితూ ఉంటుంది సొసైటీ వీడికి ఒక వ్యక్తిత్వాన్ని క్రియేట్ చేసేస్తుంది దాన్ని బట్టి ఊరేట అంతే బస్ బస్ సార్ అంతేగాని వాటామయని ప్రశ్నించుకునే ఆ వివేకం వాడికి ఎందుకంటే నా స్వరూపం నాకు తెలియలేదు అని గుర్తిస్తే తర్వాత వాటామయ అనే ప్రశ్న వీడు అంత గుర్తించది అసలు నా గురించి నా వీడి జగత్తుని తెలుసుకోవాలని దేవుని తెలుసుకోవాలని గోడ గాని నేను వాటామాయి తెలుసుకోవాలనే విజ్ఞా వివేకం వాటామాయని వీడు అందుకు తెలుసుకోవాలనుకున్నాడంటే వాడు హీ విల్ నాట్ లుక్ బ్యాక్ బట్ హీస్ బౌండ్ టు గెట్ లిబరేటెడ్ ఫ్రమ్ ది బాండేజ్ ఇంకా తిరుగులేదు కనుక మీరు ఎకాంతంలో కూర్చుని ఐ ఐ కాన్షియస్నెస్ అంట స్టే దట్ ఐ స్టే విత్ ఐ అంటే ఐమ్ మ్యామ్ స్టే విత్ దట్ ఐమ్ ఐయామ్ తీసేయా ఎప్పుడూ ఉంటుంది సంసారంలో ఇప్పుడు మీరు మార్కెట్కి వెళ్ళి ఓ బ్రెడ్ కొనుక్కున్నారనుకోండి అట్ దట్ మోమెంట్ ఆ వ్యవహారం మీరు చేసినప్పుడు వి ఐడెంటిఫై విత్ సమ్థింగ్ అండ్ దీది వ్యవహారం ఏదో చిన్న ఐడెంటిఫికేషన్ ఉంటుంది అసలు ఎలా ఉంటుందంటే చాలా సూక్ష్మంగా ఉంటుంది సో బ్రెడ్ కావాలి రేపొద్దున బ్రెడ్ ఉండాలి మనకి రేపొద్దున బ్రెడ్ ఎవరికి కావాలి అయామ్ కావాలా దిస్ కి కావాలి రండి ఇక్కడికి వచ్చేసి ఐ ఆమ్ దిస్క్ కావాలంటే ఈ దేహమునకు కావాలి దేహమే లోనూ ఉన్నవారు కావాలి ఓకే బాగానే ఉంది సో సరే బ్రెడ్ కావాలి కదా మరి సరే మీరేమో షాపు దగ్గరికి వెళ్తారు షాపు దగ్గరికి వెళ్లగానే మీకు తెలుసో తెలియకో చాలా చాలా స్పంటేనియస్ గా ఈ బికమ్ ఏ కస్టమర్ షాపు దగ్గరికి నిలబడతారనుకోండి పెళ్ళి ఆ కౌంటర్ వెళ్ళకుండా నిలబడతాడో నిలబడితే వాడేం కట్టసే చూపించడం సాబ్బన్ సాబ్ని కూడా అంటహ ఉంటాడు ఓ కుర్రా ఉంటాడు సరియాలో కుర్రా ఉంటాడు వాడేమో కుర్చీలో కూర్చుని ఉంటాడు కుర్చీలోనో స్టూల్ మీదో కూర్చుని ఉంటాడు చావోనా అంటాడు అంటే మనం బ్రెడ్ అని అంటాం అనుకోండి బ్రెడ్ కుంటున్నాడు అనుకుని ఓ బ్రెడ్ హోటల్ చూసి మోహన్ కారేస్తాడు వాడు వాడే కట్టిసేవని చూపించాడు సో వాట్ ఎవర్ బట్ సపోజ్ ఎవరు చాహోనా అని అడిగాడు అనుకోండి అడిగితే కూర్చునే అని మీరు చెప్పారనుకోండి అప్పుడు ఎలా ఉంటుంది వాతావరణం సో మరి పుచ్చి ఏమీ అక్కర్లేదు మరి ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు సో యూ బికమ్ సంథింగ్ యు బికమ్థింగ్ అయామ్ ఎ కస్టమర్ యూ బికమ్ బయటకు వచ్చేస్తారు నవ్ యూ హౌర్ ఎ కస్టమర్ యూ హ్యావ్ అన్ బికమ్ నవ్ అన్డన్ వాట్ ఎవర్ యూ హెవ్ బికమ్ ఇట్ ఈస్ అండన్ మళ్ళీ అయామ్ విధి ఉంది ఓకే ఈ లోపల ఎవరెవర కనపడతారు మళ్ళీ ఈ అయాం ద ఇది ఇది చేంజ్ చేసే సో మెనీ హ్యాట్స్ డైలీ ఓ ముప్పై నలభై హ్యాట్స్ ఉంటాయి దీనికి ఈ హ్యాట్ తీసి ఆ హ్యాట్ ఆ హ్యాట్ తీసి ఈ హ్యాట్ ఈ హ్యాట్ తీసి ఆ హ్యాట్ ఇలా హ్యాట్లు చేంజ్ చేస్తూ ఈ హ్యాట్లన్నీ చేంజ్ చేసి చేస్తే అలిసిపోయి పడుతు నిద్రపోతుంది ఈ మళ్ళీ మొన్నటి పొద్దున్న లేచి హ్యాట్ తోటి నిద్రలు వేసుకున్నాం వీటికి ఆయాం దీస్తారు ఆయాం ఉంటాడు తప్పించి ఆయాముగా ఎన్నడూ ఉండడు వీడు ఒకవేళ ధ్యానంలో మీరు అయాం దాన్ని మిగిలి ఉన్నారనుకోండి ఆ క్షణంలో మీకు వెంటనే అనుభవానికి వచ్చేస్తుంది ఏంటి నేను సద్రూపుడను మీకు అనుభవానికి వచ్చేస్తుందంటే ఇది జాస్తి ప్లేస్గా సదేవాహమస్మి ఇది విజ్ఞు అయితే మనస్సేమంటుందో తెలుసినా నేను సద్రూపుడను అని చెప్పిన మనస్సు ఏమంటున్నా ఈ సద్రూపం దాన్ని అలాంటి పెట్టి ఈ బోళ వ్యవహారాలు ఉన్నాయి ఇవన్నీ చూడు అంటే ఆనుగమే మనం అంటాం అయిపోతే అక్కడికి ధ్యానం పూర్తయిపోయింది మళ్ళీ సంవత్సరం ప్రారంభమైపోయింది సో ఇప్పుడు హూ ఈజ్ స్టార్టింగ్ నాలెడ్జ్ ఫర్ అస్ మన నాలెడ్జ్కి ఆటంకాలు ఎవరిన్నాయి మనమే ఆటంకం మనకంట దీంట్లో దేవతలు ఆటంకాలు పెడుతూ ఉంటారు అని ఇదో ప్రసంగం అంటే బృహదారంగంలో వస్తుంది బ్రహ్మవిద్య బ్రాహ్మణులు విస్తారంగా వస్తుంది దేవతలు ఆటంకం పెడతారు మనం విఘ్నేశ్వర పూజ ఎందుకు చేస్తాం ఆటంకాలు కట్టకుండా ఉండడం తర్వాత ఇల్లు కట్టాలనుకోండి ఇల్లు కట్టచ్చు కదా మళ్ళీ ఈ పూజెందుకు భూమి పూజెందుకు భూమి పూజ ఎందుకంటే ఆటంక ఇల్లు కట్టి చూడన్నారు ఆటంకం రాక ప్రతిదానికి దేవతలు ఆటంకం పెడతారు వీధులకు వెళ్ళాలనుకోండి దేవుని బంధు పెట్టుకోవడం మర్చిపోయారనుకోండి మంచిగా ఏం చేస్తారు వెనకొచ్చి మళ్ళీ దండం పెట్టుకుని మళ్ళీ వెళ్తారు ఎందుకని దేని మీద ప్రేమ కాదు దేవతలు ఆటంకం పెడతారు సో మరి ఆత్మ జ్ఞానానికి కూడా ఆటంకం పెడతారేమో అంటే అయ్యా వాళ్ళ ఆటంకం ఎంతవరకు పెడతారంటే ఆత్మజ్ఞానానికి నువ్వు ఆటంకం పెట్టుకుంటున్నంత కాలం వాళ్ళు కూడా పెడతారు ఓపెసంత ఆటంకం వాళ్ళు కూడా జత చేస్తారు నువ్వు ఆటంకం పెట్టుకోవడం మానేస్తే వాళ్ళు కూడా ఆటంకం పెట్టడం మానేస్తారు అది సంగీతం కాబట్టి సదేవాహమస్మి ఇది జో ఉంటుంది విజ్ఞాతవా మనం తెలుస్తూ ఉంటుంది సదేవాహమస్మి అని తెలుస్తూ ఉంటుంది మనకు అయాం అన్నది మనం తెలుస్తూ ఉంటుంది మీరు ఎప్పుడైనా అయాముకి పక్కన జరిగి ఉండగలుగుతారా అయామును విడిచిపెట్టి ఉండగలుగుతారా ఉండలేరు మీకు తెలుస్తూ కానీ మనము అయాముకి పక్కన ఉండేటువంటి దిస్ డెట్ అని ఆ డెఫినెషన్స్ లో మునిగిపోయి ఉంటాం వాటి మీద మనకి చాలా వాటి మీద చాలా ఇది అట్రాక్షన్ ఉంటుంది ఇంకో దూరం ఏంటంటే మనం దేనికి భయపడతామో దాన్నే స్మరించుకుంటే భయపడుతూ ఉంటాం దెయ్యం అంటే భయం అనుకోండి మీరు ఎప్పుడు దెయ్యాన్నే స్మరిస్తాడు భయపడుతూ ఉంటాడు పోనీ నీకు దెయ్యం అంటే భయం కదా దెయ్యాన్ని గురించి ఆలోచించడం మానే మీరు సలహా సైకాలజిస్టులు అయితే మహాత్ముడు సలహా అయితే దాని గురించి ఆలోచించక నువ్వు అని ఆ సలహా ఆలోచించకంటే సరే అర్థ జాతలైతే ఇంకా అసలు వీటి దగ్గరికి రావట్లేదు వీళ్ళు ఆలోచించి భయపడి మళ్ళీ ఈ భయం ఎలా పోవాలి అని కాబట్టి సో మనకి సంసారంలో హానికారకములైన విషయాల ఎందుకు కూడా ఒక పిచ్చ్యూ లేని అట్రాక్షన్ ఉంటుంది దుఃఖమునందు కూడా ఒక పిచ్చు అట్రాక్షన్ ఉంటుంది దుఃఖము ఎడవ కూడా నవిముంచషాదం నవి ముంచతి మందధీ అనే గీతలో ఒక శ్రీకృష్ణుడు అంటారు దుర్మేధాహ అంటాడు మందధీ కాదు దుర్మేధాహ విమించది ఇది ఈ దుర్బుద్ధి ఉన్నాడే అంటే వీడు ఈ బుద్ధి కలుషితమైన బుద్ధి వీడు దుఃఖాన్ని కూడా విడిచిపెట్టడు మనం దుఃఖాన్ని కూడా పట్టుకుని సో ఈ విధంగా అది ఒక హ్యాబిట్ అయిపోతుంది హ్యాబిట్స్ అయిపోతాయి అవన్నీ కూడా కాబట్టి ఈ హ్యాబిట్స్ మెంటల్ హ్యాబిట్స్ ఇవన్నీ మెంటల్ హ్యాబిట్ అంటే నా మెంటల్ హ్యాబిట్స్ ఫిజికల్ హ్యాబిట్స్ కాదు అంత ఫిజికల్ హ్యాబిట్ అంటే ఏం లేదు అంటే మైండ్ని బట్టి ఉంటుంది కాబట్టి ఆ మెంటల్ హ్యాబిట్స్ ఉంటాయి ఐఆమ్ దిస్ ఐఎమ్ దాట్ ఐ ఆమ్ దాట్ ఐఆమ్ దిస్ ఇప్పుడు అత్తగారు ఉన్నారనుకోండి కోడల గురించి నువ్వు నీ దాన్ని నువ్వు ఉండని చెప్పి చూడండి అంటే వెంటనే అలాగే నేను ఆలోచించడం మా రామ రామరాము మళ్ళీ నువ్వు ఆలోచిస్తుంది అటే కోడలు కోడలు సో మానవ స్వభావం అలాగే ఉంటుంది సో ఒక పెన్సిక్యూటెడ్ సైకాలజీ నన్ను ప్రకృతి కూడా నాకు విరుద్ధంగా పనిచేస్తుంది ప్రకృతి మీకు విరుద్ధంగా ఎందుకు పనిచేస్తుంది అని ఏమైనా సంబంధం ఉండడానికి ప్రకృతి మనకు విరుద్ధంగా ఎందుకు పనిచేస్తుంది ప్రకృతి దాని దారిని అది నడుస్తూ ఉంటుంది మనకు విరుద్ధంగా ఎందుకు పనిచేస్తుంది మనం ప్రకృతిని ఢీకొంటే మనం నష్టపోతాం కొండకి వెళ్లి తల కొట్టుకున్నది మన కొండ వచ్చి మన తల మీద కొట్టేస్తుందా కాబట్టి అలాగే గ్రహాలు గ్రహాలు మనకు విరుద్ధంగా ఎందుకు పనిచేస్తాయండి ఎందుకు పనిచేస్తాయి నాకు కాదు గ్రహాలు మనకు ఎందుకు విరుద్ధంగా పనిచేయాలో నాకు అర్థమే కాదు మనం దోషం చేస్తే అప్పుడు గ్రహాలు మనకు విరుద్ధంగా పనిచేస్తాయి అంటే అంటే అల్టిమేట్లీ అనాత్మనస్తు శత్రుత్వే వర్తేత ఆత్మైవ శత్రువు శ్రీకృష్ణుడు మనకి మనమే శత్రువుల ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ విపురాత్మన నీకు నువ్వు బంధువు నీకు నువ్వు శత్రువు కాబట్టి మనకి ఆటంకం పెట్టుకునేది మన సదైవాహమ స్మీతి విజజ్ఞ విజ్ఞాతవా చాలా సింపుల్ అది అది తెలుసుకోవడం అంటే సింపుల్ అదే కానీ ఇంకోసట్లేదు కానీ జనరల్ గా సింప్లెస్ట్ థింగ్ విషయంలో మనం తప్పు చేస్తూ కాంప్లికేటెడ్ థింగ్స్ అన్ని మీరు భద్రం చేసి సింప్లెస్ట్ థింగ్ లో పొరపాటు చేస్తాం దిస్ ఈజ్ వాట్ వీడు సో కోటి రూపాయలు బిల్డింగ్ కడతాడు సో తీరా దాంట్లో మకాన్ చేద్దామని ఎప్పటికీ ఏదో చిన్న ఆటంకం వచ్చి మకాన్ చేయలేకపోతుంది అలా అలా ఉంటుంది మన జీవితం అలా ఉంటుంది అలా విజయజ్ఞం విజ్ఞాతవా కానీ ఇక్కడ ఇతర శ్వేతకేతువు యోగ్యుడు అధికారి గతుక విజ్ఞాతవా తెలుసేసుకున్నాడు విద్యజ్ఞం విద్యజ్ఞం రెండు సార్లు అంటున్నారు ఆయన అధ్యాయ పరిసమాప్త్యర్థం అధ్యాయం పూర్తయింది అని చెప్పడం కోసం దుర్వచనం రెండు సార్లు ఉచ్చరిస్తాయి విద్యుజ్ఞవు విద్యుజ్ఞవు అని అది వైదిక శైలి వేద మంత్రాల్లో శైలి అలా ఉంటుంది రెండు సార్లు చెప్తే అధ్యాయం పూర్తయింది ఇప్పుడు ఇంకా మంత్ర వ్యాఖ్యానం పూర్తయిపోయింది ఒక్కసారి తత్వమసి మహావాక్య విచారం ఇక్కడి నుంచి తత్వమసి విచారం అందాము కింపున షష్ఠే వాక్య ప్రమాణేనా జితం ఫలమాత్మీ అని ప్రశ్న అత్ర షష్ఠే ఈ షష్టాధ్యాయంలో ఇప్పుడు బ్రహ్మవిద్య అని పేరు దీనికి అయినా బ్రహ్మ విద్యకి సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటి విషయము సబ్జెక్ట్ మ్యాటర్ బ్రహ్మ విద్యాయా విషయ సబ్జెక్ట్ మ్యాటర్ ఏమిటి చెప్పండి నేను ఇంకో ప్రశ్న అడుగుతాను చెప్పండి రామాయణంలో సబ్జెక్ట్ మ్యాటర్ ఏమిటి రాముడు రాముడు దాని గురించి మీరు పెద్ద ఆలోచన చేసే కదండీ రామాయణం రాగుడు ఓకే ఓకే తర్వాత మత్స్య పురాణానికి సబ్జెక్ట్ మ్యాటర్ ఏమిటి మత్స్యం మత్స్యావతారం సో అలాగే శివ పురాణానికి సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటి శివుడు బ్రహ్మ విద్యకి సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటి బ్రహ్మ అంటే ఏమిటి ఆత్మ అది బ్రహ్మవిద్యకి సబ్జెక్ట్ మ్యాటర్ దట్ ఈ ప్రత్యే కాబట్టి బ్రహ్మ విద్య అంటే బ్రహ్మగారి గురించి చెప్పే పుస్తకం కాదు లేకపోతే బ్రహ్మాండ పెద్ద భండ్రా ఒకటి ఉంది దాని గురించి చెప్పే పుస్తకం కూడా కాదు బ్రహ్మ విద్య యొక్క సబ్జెక్ట్ మేటర్ ఆత్మ అది దట్ ఈస్ టేకన్ ఫర్ గ్రాంటెడ్ కానీ ఇప్పుడు మ్యాథమెటిక్స్ మాస్టర్ వచ్చారు అనుకోండి ఏం పాఠం చెప్తారు మ్యాథమెటిక్స్ చెప్తారు ఇట్ ఈస్ టేకన్ ఫర్ గ్రాంటెడ్ శంకర టేస్ ఫర్ గ్రాంటెడ్ నోట బృహార్మికల్లో వాళ్ళు ఏర్పిస్తారు ప్రశ్న బ్రహ్మ విద్యా విషయక్క ఎందుకంటే అక్కడ వాడు అజాధ శత్రు బ్రాహ్మణంలో అజాధ శత్రువు బ్రహ్మపే బ్రవాణి అంటారు నీకు బ్రహ్మని బోధిస్తాను బ్రహ్మ జ్ఞాప్యా నీకు బ్రహ్మని బోధి జ్ఞాపక తెలుపుడు చేస్తాను అంటాడు దాన్ని ప్రతిజ్ఞ అంటారు నీకు బ్రహ్మని బోధిస్తానని వీడు అవస్థ అవస్థా అవస్థావిచారం చేస్తాం మొదలెడతాడు అవస్థలు ఎవరికి అవస్థలు జాగ్రత్త అవస్థాను స్వప్నావస్థ నిద్రావస్ ఎవరికి ఇంకా నాక లేకపోతే దేవంతే మనకే సో కాబట్టి దేవం కూడా నిద్రపో దేవుడు నిద్రపోతే మీకు విషయంలో పెట్టాలి ఎందుకు నిద్ర గురించి చెప్తోంది అక్కడ శృతి మీ మాటే చెప్తాం ఏ నిద్రపోయాడో లేచేదో లేకపోతే సో మన మాట చెప్తోంది శృతి స్పష్టంగా మన మాట చెప్తున్నా సందేహానికి అవకాశం ఏమి కాబట్టి అవస్థాప్రహ విచారం మొదలు కాబట్టి ఇప్పుడు విషయం ఏమిటి ఆత్మ అంచేతనే ఆయన అంటారు ఈ షష్ట ప్రకరణంలో షష్టాధ్యాయంలో వాక్య ప్రమాణేనా వాక్యము అనే ప్రమాణం చేత అంటే వాక్యం చేత జ్ఞానం కలుగుతుంది దాని వాక్య ప్రమాణము అంటారు తత్వవసి తత్వవశి అనే వాక్య ప్రమాణం చేత ఆ జ్ఞానము కలిగినప్పుడు ఆత్మవిద్య కదా ఇది ఆత్మవిద్యని మీరు అధ్యయనం చేసి జ్ఞానాన్ని పొందినప్పుడు ఫలం ఎక్కడ కలుగుతుంది ఆత్మయందు కలుగుతుంది ఆత్మని ఫలం జనితం ఆత్మయందు కలిగే కాబట్టి తత్వమశి మీరు తెలుసుకుంటే మీ స్వరూప విషయంలో జ్ఞానం కలుగుతుంది ఆ జ్ఞానమే ఫలం ఆ జ్ఞానం యొక్క స్వరూపం అది జ్ఞానమే ఫలం అంటున్నప్పుడు తెలుసుకోవడానికి ఫలమేమిటండి తెలుసుకోవడమే నాలెడ్జీ ఇస్ అండ్ రివార్క్ తెలుసుకోవడమే ఫలం ఇప్పుడు ఒక ఏ డిగ్రీ ప్యాక్ ఫలం ఏమిటి ఆకలి తీరడం వేరే ఫలం కర్మకి ఫలం వేరే ఉంటుంది కర్మకి ఫలం కర్మలోనే ఉండదు జ్ఞానానికి ఫలం జ్ఞానంలోనే ఉంటుంది కాబట్టి మనం తత్వమశి తెలుసుకున్నప్పుడు ఆ ఫలం ఎక్కడ ఉంటుంది ఫలానికి అధికరణం ఏదవుతుంది లోక సేవిటవుతుంది ఆత్మే అవుతుంది ఆత్మని ఫలం కింది ఏమిటి ఫలం ఏమిటి అని ప్రశ్న ప్రశ్న వేయటెందుకు చెప్పడం కోసం సమాధానం చెప్పడం కోసం ప్రశ్న సమాధానంలో చెప్తున్నాం కర్తృత్వ భోక్తృత్వో అధికృత విజ్ఞాన నివృత్తి కష్ట ఫలం వయమవోచామా కనపడుందామే కదా నేను ఇప్పుడే అన్నాను నైష్కర్మ సిద్ధి ఫలం అని ఇదే నైష్కర్మీ సిద్ధి తస్య ఫలం వయమవోచామా ఆ జ్ఞానానికి ఫలం మేము చెప్పే ఉన్నాం ఇంతకుముందే అని అంటారు అలాగా శైలి బోధ చేసేప్పుడు ఆచార్యంకో శైలి ఉంటుంది కదా ఆ ఫలం మేము చెప్పే ఉన్నాం ఏదైనా ఫలము అంటే చూడండి కర్తృత్వ భోక్తృత్వయోహ అధికృతత్వ విజ్ఞాన ని వృత్తి ఫలము ఇందాక నేను చెప్పాను మల్టై టాస్క్ మాస్టర్ నేను చేయాల్సిన కర్మలు ఎన్నెన్నో ఉన్నాయి అది ఎందువల్ల ఎందువల్ల చేయాల్సిన కర్మలు ఎన్నెన్నో ఉన్నాయి ఎందుకంటే ఆ కర్మలన్నింటి వల్ల వచ్చే ఫలము భోక్తను నేను కనుక అంతే కదండి భోక్తృత్వం లేకపోతే కర్తృత్వం ఉండదు రెండు కర్తృత్వ ఫీడ్స్ భోక్తృత్వ కష్టపడి పనిచేసాం ఫలం కోసం ఎదుర్కొస్తాం ఫలాకాంక్ష ఉంది కాబట్టి కర్మ మొదలు పెడతాం సో ద ఫీడ్ ఆ నీచర్ సో కర్తృత్వ భోక్తృత్వ లక్షణ సంసార సో కర్తృత్వ భోక్తృత్వము ఉన్నాయి అంటే ఐఆమ్ ది ఎంజాయర్ అండ్ ఐఎమ్ ది డూ యర్ ఐ అధికృత కర్తృత్వమునందు అధికృతుడము అంటే ఐఎమ్ ది డీఎర్ అని అర్థం దాని అర్థం అది ఆ భాష ఎలా ఉంటుంది ఆ శైలి ఉంటుంది సో అధికృతత్వ విజ్ఞానం ఐ నో దట్ ఐమ్ డియర్ ఎవరండి నేను ఇప్పుడు యూనివర్సిటీలో మీరు చేరాను రిజిస్టర్ చేశాను కోర్సుకి ఇప్పుడు ఎవరు నేను పెళ్లికి ఒప్పుకున్నారు అబ్బాయి వచ్చింది అమ్మాయి నచ్చింది ఆయన పెళ్ళాడుతా ఆ పెళ్ళాడు ఒప్పుకున్నారు ఇప్పుడు పెళ్ళాడు ఎవరు నేను సంతానానికి తండ్రిని ఎవరు నేను జాబ్ చేసేది ఎవరు నేను డబ్బు సంపాదించేది ఎవరు నేను ఐఎన్ ఇది దీన్ని కర్తృత్వ విజ్ఞానం అంటే భోక్తృత్వ విజ్ఞానం అన్ని ఇంకా ఇది వేదాంతం చాలా ఉంటుంది చాలా కఠినమైన దీన్ని బోధించడంలో క్లేశం ఉంది ఎందుకం ఏమిటంటే మన అనుభవానికి పూర్తి విరుద్ధమైంది జనరల్ గా మొత్తం ప్రపంచం అంతా ఒక తీరైతే దీనికి సాగుతలు కూడా ఉన్నారు ఉలిపికట్టే దారి ఎవరైనా ఏదో రాజు అవుతుంది మీరు వేనుంటారు వీరంతా ఓదారి ఉలిపికట్టదు ఇంకోదారి ఏ ఉలిపి కట్టిన తెలియదు నేను ఇది వేదాంతం అలా ఉంటుంది ఏది పాఠం జాగ్రత్తగా చెప్తే మీరు కూడా ఊరే ఒక వేదాంతాన్ని కూడా ఊరంత దారిలో పెట్టేస్తారు పెట్టేస్తే ఆ ఖుష్ హం ఖుష్ అలా నడిచిపోతుంది అలా కాదు వేదాంతాన్ని యథాత్ జాగ్రత్తగా ఉన్నది మీరు బోధిస్తే ఊరందరిది ఒక దారి ఉడిపికట్టి ఇంకో దారి అయితే సో కాబట్టి ఈ కర్తృత్వ భోక్తృత్వముల విజ్ఞానం ఏదైతే కలదో ఆ కర్తృత్వ భోక్తృత్వంలో ఎందుకు నేను అధికొరుతున్నాను అనే విజ్ఞానం అంటే అనే ఒక ధారణ అనే నిష్కర్ష ఆ రకమైన తెలివి నేను కర్మలను చేసేవాడను ఆ కర్మల ఫలమును నేను అనుభవించేవాడను అనే విజ్ఞానం దాని నివృత్తియే ఈ మహావాస్ యొక్క ఫలము అది రెడీ ఫర్ ఐ హోప్ సో ఆరు మాసాలు పాటిన తర్వాత ఐ హోప్ సో ఐ సీ మెనీ పీపుల్ వుఆర్ నాట్ రెడీ ఫర్ నాకు కనపడుతూ ఎందుకంటే పాతం చెప్పడానికి వెళ్ళి స్టేజ్ మీద కూర్చున్నప్పుడు యాభై మంది ఎనిమిది మంది వస్తారు ఆలర్ధ్యం ఆటలాడే ఆలబ్దమారు నాటలాడే ఒకప్పుడు మా ముఖ్యంగా నేను అమెరికాలో చూస్తూ ఉంటాను అమెరికా ఇక్కడ చూస్తూ ఉంటాను ఇదిగా గుర్తుకొచ్చి రెడీ ఇక్కడ ఉన్న కూడా అది గుర్తుకొస్తుంది అక్కడ కూడా ఇక్కడ ఇది గుర్తుకొస్తుంది సో క్లాస్కి వచ్చి కూర్చుంటారు సో క్లాస్కి వచ్చి కూర్చుని నేనేమో ఒక ఒక ఎయిర్ హోస్ ప్లేస్ ఒక కారణం ఉండేవారు అని సీస్ ఫ్రమ్ అమెరికన్ లేడీ ఏదో కొంత యోగా టీచర్ ఆ యోగా వాళ్ళు ఎవరో చెప్తారు ఇలా వాళ్ళ నా స్వామిజీ ఉన్నాడు ఆయన క్యాంప్ వెళ్ళని చెప్పాడు చెప్తే పాపం ఆ ప్రాంత వచ్చింది ఆవిడ ఎయిర్ ఫోర్స్ ఇటు గుడ్ జాబు ఇటు రిటైర్మెంట్ ఆవిడ ఆత్మకర్త కాదు అని నేను చెప్పా చెప్తే ఆవిడ తలకిందరైతుంది వీడు సరికే చెప్పుకుంటాడు ఏదో నేను సరిగా వినలేదు వీడు ప్రొనౌన్సియేషన్ ప్రాబ్లమ్స్ ఏవో నేను విన్నది తేడా అయ్యింది అని ఆవిడ ఏం చేసిందంటే మళ్ళీ మొన్నడు క్లాస్లో మళ్ళీ వచ్చింది మళ్ళీ ఆత్మకర్త కాదు అని నేను చెప్పాను క్లాస్ ఎంతసేపు పాఠం అదే కరెక్ట్ ఆ ప్రకటన అలాంటిది సో అయిపోయింది తర్వాత క్లాస్ అయిన తర్వాత ఎవరు మా ఫ్రెండ్స్ ఉంటారు కదా ట్యాంపుల్లో మీతో ఫ్రెండ్స్ వాళ్ళని అడిగింది ఈయన ఇలాగే చెప్తున్నాడా నేను సరిగ్గానే విన్నాను లేకపోతే నేను వినదావాను అంటే కాదు ఆయన చెప్పిన అది అంటే అదేంటండి ఆత్మకర్త కావడం ఏంటండి ఎదర్ హీఈ సంథింగ్ రాంగ్ విత్ అది సంథింగ్ రాంగ్ విత్ వట్ ఈస్ గోయింగ్ అండ్ వాళ్ళు అలాగే మనకు మన అలా సహించే శక్తి వాళ్ళకుండా చూద్దాం ఏదో సీ అనే ధోరణులు మనలో ఉంటుంది ఇప్పుడు ఆత్మక అర్థం కర్త కాకపోతేనేటు లే అని మనం ఏదో కాస్త అలా అదేదో సెటిల్ కావాలి రిజిస్టర్ చేసి ఫీజు వచ్చి కూర్చున్న తర్వాత ఇదేదో సెక్షులు కావద్దా అయితే ఫీజు ఆ టైం ఎంత వేస్ట్ సో ఆ రకంగా చూస్తారు ప్రతిదీ అకౌంట్ పద్దతిలో చూస్తారు సో ఆవిడ ఉండగట్లేదు నా దగ్గరికి వచ్చేసి కాబట్టి ఆత్మకర్త కాదని చెప్తున్నారా మీరు అవునమ్మా నేను అది చెప్తున్నా నాలుగు రోజుల నుంచి మీకు ఏమర్థమైందని నేను కంగారు పడ్డా అంటే అది ఎలా కుదుర్తుందండి ఆత్మకర్త కాకపోవడం ఏంటండి వాస్త ఎవర్థా అంటే నాకు సమాచారం అర్థం అండి ఓకే వెరీ ద ప్రాబ్లం హియర్ నేనా కొంచెం ఊపిస్తా ఉండాలి ముందు మీకున్నటువంటి స్ట్రక్చర్ ఉంటుంది థింకింగ్ మనకి వాట్ టు థింక్ విల్ డోంట్ హౌ టు థింకే మనకు అలవాటు అయింటుంది ఆ థింకింగ్ స్ట్రక్చర్ ఉండే దాన్ని పూర్తిగా మీరు డిమాలిష్ చేసి అప్పుడు క్లాస్కి కూర్చోవాలి కాబట్టి సో అధికృతత్వ విజ్ఞాన నివృత్తి నేను కర్తను నేను భోక్తను అని మీరు అనుకుంటున్నంతసేపు మీరు ఈ దేహేంద్రియ మన సంఘాతంతో తాదాత్మ్యాన్ని చెంది ఉంటారు ఎందుకంటే మీరు ఆలోచించండి కర్తృత్వము దేహమునందు ఉంటుంది దేహమునందు ఇంద్రియములు కర్మేంద్రియములు దాని యోకస్ భోక్తృత్వం బుద్ధి అంతఃకరమైనందు ఉంటుంది సో ఆత్మ కర్తృత్వ హోత్రృత్వం అనేది అతీతమే మీరు కర్తృత్వ హోత్రృత్వ విశిష్టంగా అంటే వాటితో కూడి ఉన్నట్టుగా నేను వాటితో కూడి ఉన్నాను అని మీరు తెలుసుకుంటున్నారు అంటే అర్థం ఏంటి దేహ ఇంద్రియ మనస్సంఘాతముతో మమేకమై ఉన్నారు అని అర్థం మీరు ఆ రకంగా ఉన్నంత వరకు మీరు అజ్ఞానంలో కొనసాగుతారే కానీ మీకు ఆత్మజ్ఞానం కలిగినట్టు లెక్క కాదు ఆత్మ ఆత్మజ్ఞానము కలగడం మొదలవుతుంది ఈ బిగిన్ టు ఎవరి టెన్ ఎప్పుడంటే నేను కర్తను కాను నేను భోక్తను కాను నేను భోక్తను కాను అని తెలుసుకోవటంలో వైరాగ్యం అవసరం నేను కర్తను కాను అని తెలుసుకోవటంలో వివేకం అవసరం భోక్తృత్వ బుద్ధి కేవల వివేకం చేత క్షీణించదు దానికి వైరాగ్యం అవసరం కర్తృత్వ బుద్ధి కేవల వైరాగ్యం చేత క్షీణించదు దానికి వివేకం అవసరం కాబట్టి వివేక వైరాగ్యాలు దేహేంద్రియ మనస్సంఘాతము ఎడవ వివేకము అదే అన్నారుగా ఇంతకు ముందు కార్యకరణేభ్య ప్రవిభక్తం ఆత్మానం అని అన్నారు ఇంతకుముందు ఆ అది కర్తృత్వ బుద్ధిని బాగా డైల్యూట్ చేస్తుంది భోక్తృత్వ బుద్ధిని వైరాగ్యం డైల్యూట్ చేస్తుంది అప్పుడు ఆ స్థితి మీరు వివేక వైరాగ్యాలతోటి క్లాస్ లో వచ్చి కూర్చుంటే దెన్ ఇట్ స్టార్ట్స్ మేకింగ్ చేశాను మరి వివేక వైరాజ్యాలు లేక సాధన చతుల్లో ముందు పడతాయి వివేకం వైరాగ్యం కాబట్టి అది ఫలము ఈ ఫలం మేము చెప్తాం ఎవరికి ఫలం ఫలం ఎవరికి అంటారు థం శబ్దవాచ్యమర్థం శ్రోతుం మంతు అధికృతం అవిజ్ఞాత విజ్ఞాన ఫలాథం అది ఇప్పుడు ఈ ఈ ఫలము ఎవళ్లను ఉద్దేశించి ఈ ఫలము చెప్పబడింది అంటే థంశబ్దము చేత వాచ్యమైన అర్థము